వీధుల వీధుల నెల్లా విష్ణుడు సంచరించీని పోది మాని కన్నగతై పొండు మీరసురలు తేరు మీద ఎక్కి నేడు దేవోత్తముడు వాడే సారమైన శంఖ చక్ర సార్గా కారు కమ్మీ నా ఆకాశాన పారరో దానవులాల పంతములు విడిచి దండవెట్టె నల్లవాడె దైవాల రాయుడు దండి నెట్టెపు జుట్లా తపారపు చుంగులవే కొండ వంటి రథమదే కొనపైడి కుండలవే గుండు గూలి విరుగరో దైతేయులు విజయ శంఖము వట్టె వీడ శ్రీ వెంకటేశుడు భజన నల మేల్మంగ పలుమారు మెచ్చినదే త్రిజగానాతని చేరిన దాసులి వీరే గజ బెజలికనుడుగ రో రాక్షసులు